శ్రీగురుభ్యో నమ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద గనసదృం తమదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షిభూ హితం సద్గరు నమామి నమో ్రహ్మవిద్యా సంప్రదాయ కర్తృభ్యోశ ఋషిభ్యో మహాభ్యో నమోరుభ్యర్వప్లవరహిత ప్రజాఘన ప్రత్యో బ్రహ్మైవాహమస్ అహం పదార్థర సదాశివసరంభా యా అస్మదాచార్యపర్య వందేరు పరం పరా స్వగురో నిజగరు పరమగురు పరమేష్ గురు సద్గురు పరబ్రహ్మణే నమ ం శ్రీ గురువ్యో నమరుకోద్భవ్లన్ను సరళం బగూ నడికేసలి భంగిన్ నన్నను కరిమృంగిన వెలగ పండు కరడిగా నెరుగూ తిరిగిరాని కరణి కోటెరుగూ పరిపూర్ణమున్నా ఎరుక मृगून भस्मा करणिगा करणिगाू इगीराणी करणि ఎరుకోద్భవమిట్లన్నను సరళంబగు నారికేళ సలిలము భంగిన్ ఎరుకెట్లు పోవునన్నను కరిమృంగిన వెలగపండు కరణిగా ఎరుగు తిరిగిరాని కరణింకోటెరుగు పరిపూర్ణమున్నది ఎరుక తానెరిగితే ఎరుకే మృగును భస్మాసురుడు మృగిననాటి కరణిగా तिरीरा करिंकोटिगू इध पदव भजन कंद कृष्णदेश प्रभु रे उपमान स्वीक प्रत्यक्ष प्रमाण में मन कने भौतिक जगत रे पुराणातर्गत मैं भस्मा चर्री रेशाल स्वीक చెతున్నారు ఎలాగా అంటే ఎరుక ఎలా పుట్టింది అన్న ప్రశ్నకి సమాధానంగా చెప్తున్నారు కొబ్బరి చెట్టు ఉంది కొబ్బరి చెట్టుకి పూలు గిన్నెలు వచ్చినాయి తిండి క్రమంగా పెరిగి పరిణమించి కాయగా మారి కాయగా మారితే ఆ కాయ మొత్తం విత్తనమే ఆ విత్తనం పైన ఉన్నటువంటి బీచు ఆ కాయ టెంకు లోపల ఉన్నటువంటి గుజ్జు ఆ గుజ్జు ఉన్నటువంటి నీళ్లు ఇంతే కదా అందరికీ తెలిసిందే ఈ కొబ్బరికాయ మరి ఈ కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలా వచ్చాయి అని అడిగాడు అంటే పిందె పుట్టినప్పుడు లోపల ఉన్నటువంటి టెంక మధ్యలో అవకాశమే ఉండదు అంటే పిందె పగలగొట్టి చూస్తే అందులో నీళ్ళే ఉండవు పిందె పెరిగే కొద్దీ లోపలున్న కాయలో అవకాశం అనే విస్తృతి పెరుగుతూ వస్తుంది ఆ అవకాశం అనే విస్తృతి పెరిగే కొద్దీ క్యాపలరీ యాక్షన్ అంటే అంటే లోపల ఒక వ్యాక్యూమ్ లాంటిది ఏర్పడి ఆ చుట్టూ ఉన్నటువంటి టెంకే అలాగే ఆ చుట్టూ ఉన్న పీచుకి ఏదైతే నీళ్లు అందించబడుతుంటాయో ఆ నీళ్లు క్రమేపీ ఆ కాయ పెంకు మధ్యలో ఉన్నటువంటి ఖాళీ స్థలంలోకి లాగబడతాయి ఉండబడతాయి అలా భూమిలో ఉన్నటువంటి నీళ్లు వేళ్ల ద్వారా తీసుకోబడి ఆ కొబ్బరి చెట్టు ద్వారా వెళ్ళి కిరణజన్యసమయ క్రియలో పాలు పంచుకుని రకరకాలైనటువంటి లవణాలు విటమిన్లు ఖనిజాలు ఎట్సెట్రా ఇవన్నీ అందులోకి చేరి అటువంటి సారవంతమైనటువంటి అమృత జలం ఆ నారికేళం మధ్యలోకి ఆ కాయ మధ్యలోకి పెంకు మధ్యలోకి చేరుతుంది ఇలా కొద్ది కాలం ఉండగా ఉండగా ఉండగా ఆ నీళ్ళే గట్టిపడిపోతాయి మళ్ళీ గట్టిపడి కొబ్బరిగా మారిపోతుంది ఎంతగా కొబ్బరిగా మారిపోతుంది అయ్యా అంటే నీళ్లు సాయంత్రం ఇగిరిపోతుంది ఇగిరిపోయి ఆ కొబ్బరి డెప్ప లోపలే విడిపోతుంది పైన కాయ కాయగానే ఉంటుంది పెంకు పింకుగానే ఉంటుంది లోపలి పరిణామం అంతా జరిగిపోతుంది కొబ్బరి డెప్ప విడిపోతుంది ఇది నారికేళంలో ఉన్నటువంటి రహస్యం మన కళ్ళ ముందు కనబడుతున్న ప్రత్యక్ష ప్రమాణం సరేనండి మరి నారికేళం లోపల ఈ కొబ్బరికాయ లోపల నీళ్లు తనకు తానే వచ్చినాయా ఎవరైనా పూసారా అన్నా ప్రకృతి ధర్మంగా తనకు తానే వచ్చింది దానికి కర్తెవరండి అన్నాం దానికి కర్తెవరు లేరండి సుబ్బారావ అప్పారావ రైత రైతుని ఏమయ్యా ఈ కొబ్బరికాయలు నీళ్లు నువ్వే పోసావా అని అడిగితే ఆ కొబ్బరి తోట యజమానిని గాని ఆ పెంచిన రైతుని గాని పనిచేసినటువంటి తోట మాలిని అని అడిగితే నేనేమి పొయ్యలేదండి చెట్టు మొదలలో మామూలుగా అన్నిటికీ నీళ్లు పెట్టినట్టే పెట్టాను వర్షంలో నీళ్లు పడ్డాయి భూమి మీద పడి ములిచింది భూమిలో ఉన్న నీళ్లు సంగ్రహించింది తప్ప నేనేమి ప్రత్యేకంగా కాయలో నీళ్లు పొయ్యలేదు అంటాడు ఈ నారికేళము వ్యష్టి పెండానికి గుర్తు ఇది సంజ్ఞారూపకమైన బోధ అంటే ఈ వ్యష్టి పిండాండము లోపల ఎట్లా అయితే పని జరిగిందో పరిణామం జరిగిందో అహమని పెంకు ఎలా గట్టిపడిందో అవకాశం ఎలా ఇచ్చిందో ఆ అంతఃకరణము అంతరింద్రియాలు ఎలా అవకాశాన్ని ఇచ్చేయో అలా మెల్లమెల్లగా ప్రాణాధారమైన అమృతశల జలం జలము దాని నుంచి ఉద్భవించినటువంటి కొబ్బరి ఆ దాని నుంచి ఉద్భవించినటువంటి తాపం ఆ దాని నుంచి ఉద్భవించినటువంటి ప్రభావం చేత విడిపోయినటువంటి కొబ్బరి డెప్ప నుంచి విడిపోయిన కొబ్బరి ఆ కొబ్బరి విశేషమైనటువంటి బలవత్తరమైనటువంటి ప్రోటీన్ ఫ్యాట్ కలిగినటువంటి విశేషమైనటువంటి శక్తినిచ్చేటటువంటి పదార్థం మరి ఇవేవి చూస్తే చిన్నపిందలో చూస్తే అవేవి లేవు अलागे शैशवावस्थो उ बालिकनो चूसा आम सैंस्टा ऐसा अवता महर्षता लेर्ट स्टार अवता ले रईत ले अवता लेते अदुताे साधिस्टू ते जीवन में अंत आ शैशवावस्थो कनपड़बरी पिंदे वेलने अला क्रम विस परणा चंदेक आ नारिकेम एटे लोकपारा उपयोगपेट स्थाई की अभी परणी बलवर्धक स्थाई उपयोगपड़ो दलववृक्ष पेर अभी उपयोगपड़ता है गोबर चेक की संबंधी उपयोगपड़ता है ताव वृक्षा की संबंध अपयोग दाने कलपवृक्ष ఇలా కల్పవృక్షాలు దేవతా వృక్షాల కనిటీ ఆ కల్పవృక్షం అంటే అదేదో వేరే ప్రత్యేకమైన వృక్షం అనుకున్నాడు అది ప్రత్యేకమైన వృక్షం కాదు దివ్యత్వ సూచన సత్వగుణాన్ని పెంచేటటువంటి లక్షణం ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా కల్పవృక్షాలని పేరు ఏవైతే శాశ్వతమైనటువంటి వాత వాత కఫ పైత్యాలను బ్యాలన్స్ చేసేటటువంటి అంటే వాటిలో అనులోమ విలోమ నిష్పత్తులు ఏర్పడుతుంటారు పెరుగుడుతు తగ్గుతుంటారు అలా ఏర్పడినప్పుడల్లా వాటిని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడేవాటటువంటి వృక్షాలను అన్నింటినీ కూడా దేవతా వృక్షాలను పిలుస్తారు రావి చెట్టు మోదుక చెట్టు మొలంగ చెట్టు తెల్లమద్ది చెట్టు బిళ్ళగన్నేరు చెట్టు గన్నేరు చెట్టు జిల్లేడు చెట్టు తులసి చెట్టు మారేడు చెట్టు నేరేడు చెట్టు ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉన్నాయన్నమాట దేవతా వృక్షాలు ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి ఆ త్రిదోషరమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాయి ఉసిరికాయ చెట్టు జామ చెట్టు ఇలా చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇవన్నీ ఒకెత్తు అయితే నారికేళం చాలా తీవ్రమైనటువంటి ఏమంటారు లివర్ దోషాలు కానీ జీర్ణ వ్యవస్థ దోషాలు కానీ లేక విసర్జక అవయవాల సమస్యలు ఉన్నప్పుడు నారికేళ లవణమని ఒక అద్భుతమైన వైద్య విధానం ఆయుర్వేద ప్రక్రియలో ఆ నారికేళ లవణాన్ని తయారు చేస్తారు అంటే దానికి మూడు కన్నుల్లో ఒక కన్ను తెరుస్తారు తెరిచి సైంధవ లవణాన్ని అందులో నిపుతారు నింపి మళ్ళా దాని బాగా మట్టిపెట్టి మూసేసి అది లోపలికి పోకుండా చక్కగా దాన్ని భూమిలో పాతి పెడతారు అప్పుడు మొక్క రాదుగా అప్పుడు పీచంతా తీసేస్తారన్నమాట ఒకటి టెంకని కాయ వరకే తీసుకుంటారు దానివల్ల నలభై రోజుల తర్వాత వీటికి తీస్తారు ఈ లోపల దాంట్లో జరగవలసిన ఔషధ ప్రక్రియ జరిగి ఆ కొబ్బరిలో ఉన్నటువంటి అన్ని ఔషధ లక్షణాలు ఈ లవణానికి వచ్చి అది నారికేళ లవణంగా మారిపోతుంది ఆ నారికేళ్ల లవణాన్ని వాడితే అమోఘమైనటువంటి పంజరు తీవ్రమైనటువంటి లివర్ సమస్యలు కానీ జీర్ణ సమస్యలు కానీ ఇతరత్ర విసర్జక అవయవాల సమస్యలు కానీ వెంటనే తగ్గిపోతాయి ఇలాంటి ఔషధ ప్రక్రియలకి మానవ జీవితంలో ఏర్పడేటటువంటి అనేక అనేక ఆరోగ్య సంబంధ సమస్యలకు ఉపయోగపడేటటువంటి తిరుగులేని ఔషధాలన్నీ ఆయా వృక్షాల నుంచి ఏ వృక్షాల నుంచి ఏదే వస్తాయో వాటికి కల్ప వృక్షాలని పేరు దేవతా వృక్షాలని పేరు అందువల్ల ఈ వృక్ష సంపదని కాపాడుకోవడం వృక్షాలను పూజించటం వాటిని ఎలా వినియోగించాలో తెలుసుకునే విజ్ఞానాన్ని కలిగి ఉండడం అనేది మన సాంప్రదాయంలో భాగమై भागम भौतिक भाग रो भागमेंटे नारिकेम व्यष्टि पिंड की सूचन अंदर पेंक आहाने की सूचन आमृत जल तीर्थंत पनी वस्तो अभी प्राण चैतन्य मनस्स असूक्ष्मी तीर्थम पेरू दाँ दिव्य दिव्यत् कंपनटते वि सूक्ष्म విషయాత్మకంగా కాకుండా దివ్యత్వానికి గనక వినియోగించినట్లయితే నీలో నేను చైతన్యము ఆత్మ ఆత్మస్వరూపుణి నేను సాక్షిని అనేటటువంటి మెలుకొలుపు వస్తుంది ప్రసాదం అప్పుడు కొబ్బరి ఈ తీర్థంలో నుంచి ఏర్పడినటువంటి ఈ జలంలో నుంచి ఏర్పడిన సారభూతమైనటువంటి కొబ్బరి ప్రసాదం అలా జాగ్రత్తగా మనం జీవితాన్ని ఎట్లా వినియోగించుకోవాలి మన అంతఃకరణాన్ని ఎట్లా వినియోగించుకోవాలి ఎండాండంలో ఉన్న ఐదైదులు ఇరవై వినియోగించుకోవాలి అని చెప్పడానికి సంజ్ఞారూపకమైన బోధన నారికేళ సరే ఇప్పుడు ఇక్కడ స్వీకరించిన ఉపమానం ఏమిటంటే నారికేళ సలిలము తనకు తాను ఎట్లా అనంత విశ్వం కూడా అలాగే వచ్చింది ర్త అనేవి లేవు ఎక్కడ బయలులో లేవు బయలుకు ఏ కార్యము లేదు ఏ కారణము లేదు ఏ కారణము లేదు ఏ కర్త లేదు ఈ నాలుగు లక్షణాలు ఎక్కడ గుర్తించినా అవన్నీ ఎరుక సంబంధీకమైనటువంటివే కార్యం కరణం కారణం కర్త ఈ నాలుగు కూడా ఎరుకకు సంబంధించినవి అది పిండాండమైనా బ్రహ్మాండమైన ఎస్టైనా సమిష్ అయినా ఇక ఎట్లా పోయిందయ్యా అన్నాడు మళ్ళీ ఇంకో ప్రత్యక్ష ఉపమానాన్ని స్వీకరించాడు ఏమిటయ్యా అంటే అది కరిబ్రింగిన వెలగపండు అని ఇంకో ఉపమానాన్ని ఇచ్చాడు ఏనుక వెలక్కాయలు పెట్టామంట వెలగపండు పెడితే ఆ వెలగపండు లోపల కూడా బాగా పండినప్పుడు చాలా అద్భుతమైనటువంటి అమృత ఆహారం ఉంటుంది అది కూడా చాలా విశేష ఫలదాయకం నారికేళ్ళ లవణం వలనే వెలగపండు పచ్చికాయ పనికిరాదు కానీ వెలగ పండు దీర్ఘంగా అజీర్ణ వ్యాధిగ్రస్తులు విసర్జకావయవాళ్ళ సమస్యలు జీర్ణ సమస్యలకు సంబంధించి అధోభాగ సమస్యలకు అన్నిటికీ వెలగ పండు అద్భుతంగా పనిచేస్తుంది ఈ వెలగ పండు పూర్వకాల నుంచి తినేవారు ఆ వెలగ పండు ఎవరైతే తిన్నారో వాళ్ళు ఆ సమస్యను దూరం చేసుకోరు కాబట్టి వెలగ వృక్షం కూడా చాలా అద్భుతమైన దేవతా వృక్షం ఏనుగుకి ఈ వెలగ చాలా ఇష్టం ఏమిటయ్యా అంటే అది బాగా భారీ కదా అది భారీగా తినేస్తూ ఆ భారీగా తిన్నటువంటి వాటి అన్నింటి యొక్క సమస్యలను పోగొట్టుకోవడానికి ఈ వెలగ దానికి ఔషధం ఈ వెలగ పండు తింటే ఏమిటైందట అంటే వెలగపండు మొక్క చెక్కలు అవ్వకుండా అది దాని యొక్క జీర్ణాశయంలో ఉన్నటువంటి బలానికి తాపానికి ఆ గుజ్జు అంతా హరించేస్తుంది డొప్పను విసర్జించేస్తుంది ఇది కరిమ్రింగిన వెలగ పండు ఇదొక ఇదొక ఇదొక ఉపమానం నారికేళ సలిలము ఒక ఉపమానం కరిమరింగిన వెలగపండు ఈ కరిమరింగిన వెలగ పండు రాజాది రాజైన మహారాజైన చక్రవర్తి అయిన కవిరాజైన ఎన్ని దోష ఎన్ని భూషణములు ఆభూషణములు యశస్కాములైన కీర్తికాంక్ష పొందినటువంటి కలిగినటువంటి వారైనా ఎంతటి వారి భూమండలం మీద భూమండలం మొత్తాన్ని జయించినటువంటి వారైనా సరే మృత్యుకాలంలో కరిమ్రింగిన వెలగపండు సరణిని సుమతి మృత్యుకాలంలో ఒకటి డొల్ల మిగిలిందంతా పోతుంది అలా రెప్పపాటులో హరించగలిగేటటువంటి సమ సామర్థ్యం ఆ మృత్యుదేవతకుంది ఈ నారికేళాన్నేమో జీవభావ నుంచి దివ్యత్వానికి దైవీభావనకి ఎలా మార్చుకోవాలనేటటువంటి సదాచారాన్ని ప్రయోజనాన్ని వినియోగించేటటువంటి విధానాన్ని జీవన విధానాన్ని మార్చుకోవడానికి ఉపమానంగా చెప్తే నీలో అహం ఏదైతే ఉందో ఇక్కడ పగలగొట్టామో లేదంటే ఎండిపోతే ఆ అహం నుంచి డెప్ప నుంచి కొబ్బరి విడిపోతుంది అది ముక్త స్థితి కానీ ఆ వెలగ ఆ వెలగ ఉన్న రహస్యం ఏమిటంటే మృత్యుకాలంలో ఏది మిగల్దునైనా ఈ డెప్ప వదిలేస్తుంది ఈ శరీరం ఆ డెప్ప ఆ గుజ్జు పోయినటువంటి వేలగా పండు డెప్ప ఎటువంటిదో ఈ శరీరం కూడా అంతే ఈ జీవిత సత్యాన్ని మానవులు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి అని చెప్తూ ఈ ప్రత్యక్ష ఉపమానాలకి ఒక సూచన వ్యాఖ్యాన్ని జోడించారు తిరిగిరానీరుగూ ఒక్కసారి కొబ్బరికాయ పగలగొట్టాం మళ్ళీ ఈ అందులో నీళ్లు నిలబెట్టలే ఒక్కసారి కరిమరింగిని వెలగ పండు డెప్పను విడిచిపెట్టింది మళ్ళీ అందులో గుజ్జును కొట్టడం కుదరదు ఒక్కసారి ఈ శరీరంలో నుంచి జీవ విరమించింది వంద మంది వైద్యులు కాదు కదా వంద మంది సిద్ధులు కాదు కదా ఎవరు పక్కన నిలబడ్డా మరల దీంట్లోకి చైతన్యాన్ని పూరించడం వీలు కాదు ఇది వెలగ పండు డెప్ప ఆ కొబ్బరి టెంక అలాంటిది ఈ దేహం ఎలా లేదో తెలుసుకో శరీరంలో ఉండి శరీరము శరీరీ ఈ రెండు ఎరుకే శరీరం ఒక్కటే మిథ్య శరీరం సత్యం అనేటటువంటి స్థితి నుంచి శరీరం మిథ్య జగత్తు సత్యం అనే స్థాయి నుంచి జగత్తు మిథ్య శరీరీ సత్యం నుంచి శరీరీ అనంత విశ్వంలో అశరీరి ఆ అశరీరీ బయలులో లేడు ఈ శరీరే కాదు ఆ అశరీరి కూడా లేడు ఈ శరీరీ అన్నప్పుడు సగుణం ఆ అశరీరి అన్నప్పుడు నిర్గుణం ఈ సగుణ నిర్గుణములు రెండూ బయలులో లేవు శరీరి అన్నప్పుడు భావం అశరీరి అన్నప్పుడు అభావం ఈ భావము ఆ అభావము రెండూ లేవు బయలులో భావాభావ వివర్జిత అంటుంది కాబిరాని కరణింకోటెరు పరిపూర్ణమున్నది బ్రహ్మము వరకే లేక పరబ్రహ్మము వరకే లేక పరమాత్మ వరకే కనుక మనం చెప్పుకుంటే నిర్ణయం అయితే అది పూర్ణం కాబట్టి పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిషతే అనేటటువంటి శాంతి మంత్రం పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలియజేస్తాం పూర్ణదంతా పూర్ణమే అందు వెలికి లేదు అది అందులో నుంచి కొబ్బరికాయ వచ్చిన సలిలం వచ్చిన కొబ్బరి వచ్చిన పగలగొట్టినా పోయినా కష్టప్రకృతులలో ఏం మార్పు ఉంది మార్పు ఒక జీవి శరీరం దాల్చాడు కాలం ఉన్నాడు తర్వాత వదిలేశాడు అష్ట ప్రకృతిలో ఏం మార్పు వచ్చింది ఒక బ్రహ్మాండం విశ్వంలో రూపు దాల్చింది అంతకుముందు రూపం లేదు దానికి ఒక ప్రకాశ బిందువు విచ్ఛిన్నమై నవగ్రహాలైంది ఒక బ్రహ్మాండం ఏర్పడింది కొంతకాలం ఉంది మరి అలా బ్రహ్మ నిర్వాణం చెందాడు ఆ వెనక్కి తీసుకోబడింది సూర్యుడు రెడ్ స్టార్గా వైట్ స్టార్గా రెడ్ జైంట్గా వైట్ జైంట్గా బ్లాక్ హోల్లో కృష్ణ బెలంలో కలిసిపోయాడు అంతా కృష్ణ పదార్థంగా మారిపోయింది శూన్యమైంది అంతా ఉన్నప్పుడేమో సర్వం సమిష్టి అనే బ్రహ్మాండం ఉన్నప్పుడు సర్వం అంతా వెనక్కి తీసుకోబడింది ప్రళయకాలంలో అది శూన్యం ఈ సర్వమైనా ఆ శూన్యమైన అనంత విశ్వంలో లవలేశం ఓ అనంత విశ్వంలో ఇవేమి కౌంట్లెస్ అనేక కోటి బ్రహ్మాండ జనని ఉద్భవిస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మలా ప్రకృతిలో అఖండ ఎరుకలు అక్కడంతా ఆవగిందలు ఇవన్నీ అఖండమై అనంతమయంగా ఉన్నటువంటి ములుగుచ్చు లేక ఉన్నటువంటి బయలులో ఈ అనంత విశ్వంగా తోస్తున్నటువంటిది మరల ఆవగిందంత ఒక బిందువు ఇది ఉన్నదని చెప్పడానికి దీనికి ఉనికి లేదు ఆ బయలు నుంచి ఇది ఏర్పడిందని చెప్పడానికి బయలుకున్న లక్షణాలు దీనికి లేవు బయలుకున్నటువంటి విధానం దీనికి లేదు చూడబోతే ఇది దాంట్లో పుట్టిందని చెప్పడానికి కానీ కార్యం కరణం కారణం కర్త అనే సంబంధాన్ని బయలుతో నెరపడానికి ఏ లేదు ఏ కాదు కాబట్టి పరిపూర్ణమున్నది బయలును దర్శించాడు ఎరుక తానిరిగితే సంకల్పం శూన్యం కాలం అనే పద్ధతిగా పూర్ణ బోధ అనుభవానికి వచ్చింది సంకల్పాతీతం శూన్యాతీతం కాలాతీతం బయలు నందు ఉన్నప్పుడే అవుతుంది తెలియడం వేరు నిరసించడం లేదు అధిగమించడం లేదు పోగొట్టుకోవడం లేదు ఇవి ఒకదానికోటి స్థితి భేదం కాబట్టి సంకల్పస్థితికి రావాలంటే బ్రహ్మనిషుడై ఉండాలి శూన్యస్థితికి తెలియాలి అంటే పరం తెలియాలి పరబ్రహ్మనిషుడై ఉండాలి కాలం తెలియాలి అంటే అఖండ ఎరుక దాటాలంటే సంకల్పాతీతం శూన్యాతీతం కాలాతీతం మండలత్రయాధం లేనెరుక ఇదంతా బయలునందు ఉంటే ఇవన్నీ సహజంగా లేకుండా ఇది ఎరుక తాను ఎదిగితే ఎరుకే మృగును భస్మాసురుడు మృగిన నాటి కరణిగా ఇప్పుడు రెండవం భస్మాసుర వృత్తాంతాన్ని ఒక పురాణంలో ఒక అసలు ఇప్పుడు ఒక అసురుడు మృత్యువును జయించాలనుకున్నాడు అప్పటికీ నేను శాశ్వతంగా ఉండాలని అనుకున్నాడు కాబట్టి ఆ సదాశివుణ్ణి తీవ్రమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభించాడు ఎంత తీవ్రమైన తపస్సు అంటే ఆ సదాశివుడు ప్రత్యక్షం వరకు నిద్రాహారములు మాని ఏకపాద ఊర్ధ్వగతుడై అంటే కాలు పైకి ఒక కాలు నేల మీద పెట్టి ఊర్ధ్వ తాండవం అంటారు దీన్ని సాధారణంగా ఈశ్వరుడు ప్రళయకాలంలో ఊర్ధ్వతాండవాన్ని చేస్తాడు అటువంటి ఊర్ధ్వ తాండవ ముద్రలో అలాగే చేతులు పైకెత్తి నమస్కార ముద్రలో ఇలాగా ఘోరమైనటువంటి తపస్సు చేసాడు నిద్రాహారములు కానీ ఇక ఆ భస్మాసురుడు శివుడు ప్రత్యక్షమైతే కూరాడు నాకు మృత్యు ఉండకూడదు నేను శాశ్వతుడుగా ఉండాలి నేను ఎప్పటికీ పోకూడదన్నా ఈశ్వరుడు ఏమి అడిగాడంటే నాయన నువ్వు పుట్టావా అని అడిగాడు ఓ నేను పుట్టాన అయితే పోక తప్పదన్న మనం ఈ ప్రశ్న ఏదైనా వచ్చిందనుకోండి నువ్వు పుట్టావా పుట్టలేదా ఒక ఆలోచన కుట్టిందా పుట్టలేదా కాబట్టి ఏమవుతుంది కాసేపు ఉంటుంది కాసేపు తర్వాత పోతుంది ఒక ఆకర్షణ పుట్టిందా పుట్టలేదా పుట్టింది కాసేపు అంటే ఒక విషయం కుట్టిందా పుట్టలేదా కుడుతుంది ఎంతసేపు ఉంటుంది కాసేపు ఉంటుంది తర్వాత కూతు ఆవేశం పుట్టినా పొట్టలేదా పుట్టింది కసే పట్ల పోతు క్రోధం పుట్టినా పుట్టలేదా పుట్టుతుంది పోతు అనారోగ్యం పుట్టినా పుట్టలేదా పుట్టింది కొంతకాలం తర్వాత పోతు కాబట్టి కాలేన విందతి అన్నీ కాలంలోనే పుడుతున్నాయి కాలంలోనే పోతున్నాయి మరి నువ్వు కూడా ఒక కాలంలో కాబట్టి కాలంలో పోతావు అసలు పోకపోవడం నియతికి భయం కుదరదు అలా కుదరదు సరే అయితే నేను ఎవరో ఒకరి ద్వారా పోవాలా లేకపోతే నా అంతటా నేనే పోతానా అని భస్మాసురుడికి సందేహం వచ్చింది తనకంటే ముందు అసురులు ఎవరైతే తపస్సు చేశారో వాళ్ళందరికీ గమనించు గమనిస్తే ఏం తెలిసిందంటే అత్యంత బలశాలులు అత్యంత తపస్సంపన్నులు అత్యంత దీర్ఘాయువు కలిగినటువంటి వారు సూర్యులు కూడా ఎవరో ఒక దైవతాశక్తి దైవతం చేత ఆది దైవతమైనటువంటి స్థితిలో పోయారు అది వచ్చినప్పుడు అది నిలబడడం వాళ్ళు హరించిపోయారు కాబట్టి అతనికి ఏం స్ఫురించిందంటే నన్ను ఎవడూ చంపకుండా ఉండాలి అంటే ఎందుకంటే నన్ను ఎవడైనా చంపినటువంటి నేను అవసరండి వాడికి తెలుసు నన్ను ఎవడూ చంపకుండా ఉండాలంటే ఎవడొస్తే వాడిని ఎత్తిమించి నేను చేయబడితే వాడు పోయేట్ అయితే ఎవడు చంపడగా నన్ను చంపాలన్నా మృత్యుదేవత రావాలి ఆ మృత్యుదేవత వస్తే మృత్యుదేవతని ఎత్తిమించి చేయబడితే అది భస్మం అయిపోయి మృత్యుదేవతే భస్మం అయిపోతే అనేం చచ్చిపోనుగా అని అతి తెలివి ఆలోచన చేశాడు మనలో కూడా ఇలాంటి అతి తెలివి ఆలోచనలు చాలా ఉంటాయి ఈ గోడ దూకే పద్ధతులు షార్ట్ కట్ మెథడ్ అంటారు మనకి అంటే సవ్యంగా విద్య నేర్చుకోమంటే నేర్చుకోరు ఎవరు కూడా క్రమంగా నేర్చుకోమంటే నేర్చుకోరు క్రమ అధ్యయనం చేయండి అయ్యా క్రమ విచారణ చేయండి అయ్యా క్రమ సాధన చేయండి అయ్యా ఎదిగి అపరా నుంచి పరా రండి అవబోధ స్థితికి రండి సద్గురు ఆశ్రయాని పొందండి చతుర్విధ శుశ్రూషలు చేయండి సాధన చదుష్ట సంపత్తిని సంపాదించండి నాలుగు మహావాక్యాలు విచారణ చేయండి బ్రహ్మనిష్ఠుల్లో పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందండి ఈ రీతిగా ప్రయాణం చేయండి బాబు అని ఎవరికి చెప్పినా అందరూ ఏమంటారంటే ఏమండి అదంతా చేసేటైతే మీరు ఎందుకేంటి అంటారు వీళ్ళంతా భస్మాసురుడు మోడల్ అంటే వీళ్ళందరికీ షార్ట్ కట్ కావాలన్నమాట అన్నిటికీ కూడా ఎలాగోలా మాకు అర్థమయ్యేట్టు చెప్పేసి ఏంటి మీరు గంట సేపు చెప్తే మాకు అర్థమైపోవాలి ఒక నెల రోజుల పాటు మేము ఏదన్నా మీరు చెప్పి చదివితే ముక్తి మోక్షం వచ్చేయాలి లేదంటే ఏదన్నా మంత్రం చెవిలో చెప్పండి ఆ మంత్రం చేసుకుంటూ ఉంటే అన్ని పనులు అయిపోవాలి వీళ్ళంతా వీళ్ళందరిలోపల సూక్ష్మ శరీరంలో భస్మాసురుడు ఉంటాడు అనమాట వీళ్ళందరిలో ఇలాని ఎవరు ఏం చేయక్కర్లా వాడి కోరికే వాడి విషయమే వాడి బలమే వాడి ఆసక్తే వాడిని నశింపజేస్తుంది ఇలా అతి తెలివితో ఆలోచన చేసినటువంటి భస్మాసురుడు సదాశివుడిని అడిగాడు నేను ఎవరి మీద చేయి పెడితే వాడు భస్మైపోవాలంటే అప్పటి నుంచే వాడికి ఆ భస్మాసుర నానామం వచ్చింది అంతకుముందు వాడికి ఏదో పూర్వనామం సరే తరేలే నీ కర్మ ఎవరేం చేస్తారు ఎవడే మృత్యు వాడే తెచ్చుకుంటాడు చెట్టు చనిపోవాలి అంటే వేరు పురుగు దాంట్లోనే పుడుతుంది దాని త్వరలోనే పుడుతుంది అందులోనే అగ్ని పుడుతుంది ఆ త్వరలో పుట్టినటువంటి అగ్ని ఆ చెట్టు దహనం పోతుంది ఆ వేరు పురుగు వల్లే ఆ మహావృక్షం పోతుంది ఇది ప్రకృతి ధర్మం అట్లాగే నీ కోరిక వలన నీకు సిద్ధించి అదే నీకు చివరి కాలాన్ని తెస్తుంది అని అనుకున్నటువంటి సదాశివుడు ఆయన ఇదంతా చెప్పదలుచుకోలే ఎందుకంటే అసురులకి తమోగుణ బలం ఎక్కువ కదా వారికి అజ్ఞానం విద్యా బలం ఎక్కువ కాబట్టి మహానుభావులైన వాళ్ళు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే దేశికులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి భౌతికమైన అంశాల గురించి అడిగారనుకోండి వాళ్ళు విన్నట్టు నటిస్తారు నటించి సరిలే అలాగే అంటారు సరేలే అలాగే అంటే చాలు వీడేమనుకుంటాడంటే నేను వెళ్ళిన పని అయిపోతుంది గ్యారంటీగా ఆయన చాలా అయిపోతుంది అన్నాడు అలాగే అన్నారంటే వారి అంగీకారం ఉన్నట్టే ఒక్కడు వారి మౌనంగా మౌనాన్ని కూడా అంగీకారంగా స్వీకరించేస్తారు సేకరించేసి దాన్ని చేసేస్తూ ఉంటారన్నమాట ఇలా కామ్యక కర్మ భౌతికమైన అంశాలలో మహానుభావులు వినియోగించుకోవాలనే పేరాశ కలిగినటువంటి భస్మాసురులందరికీ ఇలాంటి పరిస్థితులే వస్తాయనమాట వీళ్ళు దారి దెబ్బిపోతు ఉంటారు ఎప్పటికప్పుడు ముక్తి మోక్షం అనేది వీళ్ళ ప్రాధమ్యం కాదు ఈశ్వరుడు వీళ్ళ ప్రాధమ్యం కాదు జ్ఞానం వీళ్ళ ప్రాధమ్యం కాదు సాక్షిత్వం వీళ్ళ ప్రాధమ్యం కాదు ఆత్మభావన వీళ్ళ ప్రాధమ్యం కాదు పరమాత్మ స్థితిని పొందాలనేట కాంక్ష వాళ్ళలో ఉండదు ఎంతసేపు ఆర్తులు లేకపోతే అర్ధార్థులు అంతే జిజ్ఞాసులు కూడా వీళ్ళకి లక్షణం ఉండదు ఇలా అందరిలో ఈ రకమైనటువంటి భండాసుర ముండాసుర జండాసుర శుంభ నిశుంభ మధుకైట భస్మాసుర ఇలాంటి ఆసురీ లక్షణాలన్నీ మానవుల్లో ఇవాళ కలియుగల్లో వారి వారి సూక్ష్మ శరీరాలలో చేరిపోయారు అన్నమాట వీళ్ళంతా నిజానికి ఆసురులందరూ కూడా సూక్ష్మ శరీరానికి ధరించిన వాళ్ళే వాళ్ళందరూ ఆయా లక్షణాలు కదా దేవతలన్నా లక్షణాలే అసురులన్నా లక్షణాలే ఆ లక్షణాలకి ఎవరైతే ప్రాధాన్యత ప్రాబల్యము ఆశ్రయము కలిగిస్తారు వాళ్ళు వాళ్ళు ఆయా రకములైన ప్రవృత్తిని కలిగి ఉంటారు అందుకని ఆసు ప్రవృత్తి అంటారు కాబట్టి ఈ భస్మాసురుడు కూడా అలా అతి తెలివితేటలతోటి మృత్యుదేవతనే తన చెయ్యి దాన్ని చేయబెట్టి దాన్ని పోగొట్టేయాలి అనేటువంటి అతి తెలివి ఆలోచన చేసాడు చేసి కడకు విష్ణుమాయా విలాసంచేత ఈ అసురులందరికీ కూడా దారి తప్పించి తమ వినాశనాన్ని తామే కొని తెచ్చుకునేటటువంటి పద్ధతి విష్ణుమాయా విలాసం వైష్ణవీమాయ అంటారనమాట అంటే కుంభకర్ణుడు ఘోరమైన తపస్సు చేసి కనపడ్డ వాళ్ళందరినీ విరుచుకు తినేసే శక్తిని సంపాదించాలని నిర్ధయా అని అడగాలని అనుకున్నాడు కానీ నిదరా అని అడిగేటు చేశాడు విష్ణుమాయ విలాసంతో వైష్ణవి మాయతో తథాస్తు అనడాన్ని వెళ్ళిపోయాడు ఇట్లా ఈ అసురులందరూ అంతే వీళ్ళందరికీ ఏదో ఒక విపరీత ఆలోచనలు వస్తాయనమాట ఆ విపరీత ఆలోచనలు లోక కళ్యాణ కారకములు కావు కదా సృష్టి నియమాలకు భంగం కదా అటువంటి వాటిని ఈశ్వరుడు ఎలా ఒప్పుకుంటాడు అందుకని ఆయన ఏం చేస్తాడంటే ఆ వైష్ణవీ మాయకి ఒక ప్రేరణనిస్తారు అన్నమాట అదేం చేస్తుందంటే వాడిలో ఆ ఇంద్రియ లోలత్వం ఏదైతే ఉంటుందో దాని మీద పనిచేసి వాడు అడగవలసిన వరానికి వ్యతిరేకమైనటువంటి వరాన్ని వాటి వల్ల లోకానికి ప్రమాదం రాకుండా ఉండేటట్లుగా ఆ వరం వల్ల వాడేబోయేటట్లుగా కుంభకర్ణడి యొక్క మరణం ఎట్లా ఉందంటే మరణ రహస్యం కూడా ఒకటి ఉంది ఏమిటంటే బ్రహ్మ వరమించేటప్పుడు చెబుతాడు ఎవరైనా ఆరు నెలలు మేలుకుంటావు ఆరు నెలలు ఎదురపోతావు ఆరు నెలలు మేలుకు నంతసేపల్లా తింటూనే ఉంటావు ఆరు నెలలు ఎద్రపోతావు కాబట్టి హైబర్నేషన్ అనమాట దీనిపైరే హైబర్నేషన్ అంటారంటే ధృవపు ఎలుగు ఉత్తర ధ్రువాలో దక్షిణ ధ్రువాలో ఏం చేస్తుందంటే ఆరు పగలు ఆరు చీకటి ఉంటుంది అక్కడ ఆరు చీకటి సమయంలో విపరీతమైన మంచు పడుతుంది అప్పుడు ఏం చేస్తుందంటే అది మంచు కిందకి వెళ్ళిపోతుంది ఆ ఆరు నెలలు బాగా తినేసినటువంటిదంతా ఈ ఆరు నెలల్లో ఖర్చు పెట్టేస్తుంది పెద్ద ఏనుగంత తయారైనటువంటి ఆ ఎలుగు వంటి పీనుగులాగా బయటకు వస్తుంది ఈ ఆరు నెలల తర్వాత దీన్ని దీన్ని హైబర్నేషన్ అంట ఈ హైబరినేషన్ ప్రక్రియ వాడికి కూడా ఉంది కుంభకర్ణకి సరే ఎవరే నీకు విషయం ఉందరో ఇది అడిగేవు బాగానే ఉంది ఎప్పుడైనా సరే నీకు నీ నిద్రకు అవాంతరం కలిగి నువ్వు లేచేవే అనుకో నువ్వు పోతావు అదే నీ మృత్యుఘంటిగా నీవు మరణం ఆసన్నమైన అంటే అదే భో అంటాడు అట్లాగే మహా అదేంటి రా శ్రీరామాయణంలో చెట్ట చివరి యుద్ధకాండలో వాడు అప్పుడు హైబర్నేషన్లో ఉంటాడు అనమాట అంటే నిద్రపోతుంటాడు వాడు లేపండి అంటాడు రావణాసురుడు ఇప్పుడు ప్రస్తుతం ఇంకెవరు లేరు అతను లేవాల్సిన అతను లేస్తే తప్ప వేరే వీలు కాదంటాడు ఆ రావణాసుడు కూడా తెలుసు లేస్తే చనిపోతాడు ఎందుకని అంటే మిగిలిన వాళ్ళంతా గద్దించేశారు అయిపోయింది కాబట్టి ఇప్పుడు కుంభకర్ణలు లేకుండా అంటారు నానా కష్టాలు పడి లేపుతారు లేస్తూనే వాడు ఏంటి నన్ను మధ్యలో లేపారేంటి మధ్యలో లేపిన విషయం వాటి గుర్తుండదు లేస్తూనే ఆకలి అంటాం కదా ఆకలి ఆకలి లేస్తాడు లేచి అన్నీ తినేసి మధ్యలో లేచేసాను నేను ఓబట మన టైం అయిపోయిందని తెలుసుకుంటాడు అనమాట ఆ తెలుసుకున్నందువలన జ్ఞానం వస్తుంది రావణ కుంభకర్ణల మధ్యలో కూడా ఒక సంవాదం జరుగుతుంది చాలా విశేషమైన సంవాదం కుంభకర్ణుడు చివరి కాలం వచ్చినప్పుడు జ్ఞానం బోధిస్తాడు రావణాసురుడికి ఏమయ్యా ఏం చేసావు నువ్వు నువ్వు చేసింది అధ్వానం ఎలా ఉంది అని చెప్తాడు ఇది తప్పు కదా ఇదాచే నువ్వు ఇలా చేయబట్టి కదా ఇలా అయింది సరేలే బ్రహ్మరాతనే మనం ఏం చేయలేము నీకు నాకు వరాలు ఇచ్చింది ఆ బ్రహ్మే కదా పోయే టైం వచ్చింది బా మనకే నీకు నాకు పద నేను పోతున్నా నీ చేతిలో పోయే కంటే ఆ రాముడు రాముడి చేతిలో నారాయణుడి చేతిలో పోవడమే ఉత్తమం పోవడానికి సిద్ధపడి మృత్యుఘంటికలు మోగిస్తూ వస్తాడనమాట యుద్ధాన్ని అలా తన మృత్యువును తానే వెంట పెట్టి తెచ్చుకున్నటువంటి అత్యంత బలశాలురైనటువంటి ఆసురీ లక్షణాలు ఉన్నవాళ్ళని ఇవాళ కూడా మనం భూమి మీద నడయాడుతూ చూడవచ్చు ఎవరెవరు ఏ కార్యక్రమాలలో అలా ఆసురీ ప్రవృత్తితో వ్యవహరిస్తారో వారి వారి వినాశనానికి ఆ ఆసురీ ప్రవృత్తే కారణమవుతుంది ఇది ప్రకృతి ధర్మం కాబట్టి సాత్వికులైనటువంటి సాక్షులైనటువంటి ఆత్మనిష్టులైనటువంటి మహర్షులు తపోశక్తి కలిగిన వాళ్ళై ఉన్నప్పటికీ వాళ్ళ తపశ్శక్తితో ఈ తమో గుణాన్ని ఆసురీ లక్షణాలని ఆసురీ సంపదని ఈ అసురులందరినీ మట్టుబెట్టగలిగే సమర్థులై ఉన్నప్పటికీ కూడా శక్తిని వినియోగిస్తే మళ్ళా పుట్టాలి అందుకని ఉపేక్ష ఉదాసీనత వహించారు మహర్షులంత ఎంతో దివ్యాస్త్ర శస్త్రములు కలిగినటువంటి విశ్వామిత్రుడు స్వయంగా రాక్షస సంహారానికి పూనుకోల రామలక్ష్మణుల చేత కాగల కార్యం అయ్యేట్టు చేశాడే ఆయన స్వయంగా పూనుకోలే నిజానికి ఆయన తలుచుకుంటే అసురుల్ని సంహరించడం ఆయనకి గడియకాలం మతం అందరినీ సంహరించగలడు కాబట్టి ఋషి ప్రోక్తమైన జీవన విధానం జ్ఞానబా జ్ఞానానికి ప్రాధాన్యత ముక్తి మోక్షానికి బ్రహ్మనిష్టకి ప్రాధాన్యత ఇచ్చి పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలిసి జనన మరణ రాహిత్యాన్ని పొందేటటువంటి మార్గ సూచికలు సూచకులుగా మహర్షులందరూ ఉన్నారు ఇలాంటి విశేష లక్షణాలన్నింటినీ కూడా ఇక్కడ ఒకే మాటలో ఉటంకిస్తూ కే అన్నదంటే ఎందుకే మ్రగ్గిపోతుందటంటే దాని ఎవరేం చేయక్కర్ల ఎప్పుడు అంటే బయలును దర్శించినటువంటి స్థితిలో గనక నిలకడ చెంది దృఢీకరించబడి ఉండి ఉన్నట్లయితే నువ్వు అక్కడ ఉంటే చాలు ఇది పోతుందంటే దీన్ని నువ్వు పోగొట్టుకోవడానికి నువ్వేం చేయక్కర్ల అందుకే కఠోపనిషత్తున్నా కర్మణ నా ప్రజ అనే అర్థనక త్యాగైన సుహు అని త్యాగం చేయి చాలంటే బయలుస్థితిలో ఉండు ఎరుకను త్యాగం చేయి పూర్ణాహుతి చేయి బ్రహ్మ నిర్వాణం అనేటటువంటి మహా మహాకల్పాంతమునందు ఎలా అయితే సర్వము వెనక్కి తీసుకోబడుతుందో అలా నీ జ్ఞానము అజ్ఞానము విద్య అవిద్య జీవుడు ఈశ్వరుడు నేను తాను నరుడు నరస్వప్నము స్వరస్వప్నము అన్నీ వీటన్నింటినీ కూడా త్యజేదజ్ఞాన నైర్మాలిన్యం రోజు నిత్యం పూజ చేసేటప్పుడు కూడా త్యజేదజ్ఞాన నైర్మాలిన్యం ఆ నిర్మాలిని తీసేస్తాం పూజ చేసేము నరలా పునః అర్చన చేశాం ఎందుకని అంటే ఆ అనేటటువంటి దాంట్లో జీవభావం ఏ అణువంత అయినా గాఢ నిద్రావస్థలో పొందినటువంటి లక్షణం ఉంటే అది నిర్మాలిన్యం నిద్రా సమాధి స్థితి అనేటటువంటి దుర్యనిష్టగా ఉన్నటువంటి వాడికి మేలుకొన్నంత మాత్రాన వాడికి ఏ మాలిన్యం రాల ఎందుకంటే నిద్రపోలేదు కాదు అలా తాను తానుగా నిలిచి ఉన్నటువంటి బ్రహ్మనిష్ఠుడికి అజ్ఞానం లేదు కానీ జ్ఞానరూపకమైనటువంటి దివ్యాహం మిగిలి ఉండే అవకాశం ఉంది అది కూడా పోగొట్టుకోవాలి ఎలా పోగొట్టుకోవాలట భస్మాసురుడు మృగిన నాటి కరణిగా నెరుగు తన చెయ్యి తననే ఎత్తి మీదే పెట్టుకునేటట్లుగా చేసిందట వైష్ణవి మాయ విష్ణుమాయ అంటే ఈశ్వరవరం పనిచేసింది భాస్మైపోయి అలా మోహిని అనే పేరు మీద చెప్పబడుతున్న పురాణాంతర్గతం అంతా కూడా మోహము మోహము మోహిని ఏమి తేడా లేదు రెండు ఒకటి మోహ ముద్గరం మోహాన్ని కనుక ఎవడైతే బాగా ముద్గరం గదతో కొడతాడో ఆ మోహం లేకుండా పోదు మోదాలన్నమాట మోహం పోవాలంటే మోదవలసిందే దాన్ని ఏదో చేస్తానంటే ఆ మోహం పో ఆపరేషన్ చేయవలసిందే అది మందులతో తగ్గే వ్యవహారం కాదు మోహ లక్షణం జ అనేక జన్మార్జితంగా మనలో బాతుకుపోయి నర నరాన పనిచేసేటటువంటి లక్షణం అది ఏ అంశం గురించిన మోహమైనా సరే అది పదార్థమే కావచ్చు విషయమే కావచ్చు శబ్దస్పర్శరూపరసంధాలే కావచ్చు లేక శరీరభ్రాంతే కావచ్చు లేక ఇతరత్ర ఇంద్రియ సుఖాలే కావచ్చు లేక జగద్భ్రాంతే కావచ్చు లేక ఈశ్వర భ్రాంతి కావచ్చు ఇదంతా ఎరుకకు సంబంధించిందే అఖండ ఎరుకకు సంబంధించినటువంటి సంగతి అంతా కూడా మోహము మోక్షం అంటే ఏంట ఆ మోహం పోతే క్షయించాలంటే అందుకని మోహ క్షయం అన్నారు ఏమంటే క్షయం అంటే ఏమిటండి క్షయం అంటే తనకు తాపోట క్షయం క్షయ వ్యాధి అని ఉంటారు సరే అంటే ఏంటి వాడిని ఏం చేయకర్లే వాడిని ఎవడు ఏమీ చేయకర్లే వాడిని వాడికి వాడే క్షయించి అది ఏ అవయవానికైతే ఆ క్షయవ్యాధి వస్తుందో అది క్షీణించిపోతుంది తద్వారా వాడి ప్రాణాలు హరించబడతాయి వాడి చైతన్యం అచైతన్యమైపోతుంది వాడు పంచభూతాత్మకమైన ప్రకృతిలో కలిసిపోతాడు కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి దీర్ఘవ్యాధి చేత ఎందుకు పీడించబడతారయ్యా అంటే లోక కళ్యాణానికి భిన్నమైనటువంటి ఆసురీ ప్రవృత్తి యొక్క ఫలంగా ఇటువంటి క్షయ ఇలాంటి వ్యాధులు రెండో పద్ధతుంది లోక కళ్యాణం కొరకు కొంతమంది చేస్తారు అంటే ఒకేసారి ఆది దైవతం విరుచుకుపడుతుంది ఆది దైవతం పరిణామంలో విరుచుకుపడ్డప్పుడు అవసరమైనప్పుడు అలా ప్రతిభావంతమైనటువంటి తమ దివ్యశక్తిని వినియోగించినప్పుడు దానిలో పరిణామం తేవడానికి అంటే ఆది దైవతం ఆది భౌతికం ఆధ్యాత్మికం తాపత్రయంలో దివ్యశక్తిని వినియోగించి మార్పులు చేయవచ్చు ఎవరు అంటే కాలారిసములైనటువంటి వారు ఆ కాలారిసములైన వారికి రెండు అవకాశాలు జీవితంలో ఉంటాయి మ్యాక్సిమం ఒక అవకాశమే అసలు మొదటిసారి దాంతో సరిపెట్టేస్తారు లేదంటే మ్యాక్సిమం రెండు ఈ రెండు సార్లు భూమండలం మీద ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిణామాలను శాసించగలిగేటటువంటి సమర్థులై ఉంటారు శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒకసారి కాలాన్ని ఎదిరించాడు అది ఎప్పుడంటే సాందీపని మహర్షి యొక్క పుత్రుణ్ణి బతికించవలసిన అవసరం వచ్చిన అలాగే మార్కండేవిని బతికించవలసి వచ్చినప్పుడు ఈశ్వరుడు కాలుణ్ణి ఎదిరించాడు అలాగే కాలుడు అంటే యమధర్మరాధనే కాదు రూపం కాలంలో యమధర్మరాధ ఒక రూపం కాలం చాలా విస్తృతి చెందినటువంటిది కాబట్టి ఇలా మన పురాణాంతర్గతంలో ఇతిహాసాలలో ఇటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే మహానుభావులు అంటే పారమ రామకృష్ణ పరమహంస భగవాన్ రమణ మహర్షి అరవింద మహర్షి అలాగే ఆదిశంకరులు అలాగే స్వామి వివేకానంద ఇత్యాదులందరూ కూడా వారి వారి భౌతిక దేహం రాలిబడిపోయే ముందు కొద్దిపాటి ఇలాంటి అస్వస్థతలు చోటు చేసుకునే సందర్భాలు ఉన్నాయి అయితే వాళ్ళు ఏమి వాటిని విడిపో వాటికి విడిపోయి ఉన్నటువంటి వాళ్ళు కదా సశరీరులే ఉన్న అశరీరులు వాళ్ళు వాళ్ళు వాళ్ళ అశరీర స్థితిని పోగొట్టుకుని చిట్ట చివరి చతుర్థ దివ్యయానాన్ని పూర్తి చేయడం కోసం శరీరం ధరించిన వాళ్ళు వాళ్ళు మనలాగా ప్రథమ దివ్యయానం నుంచి రెండవ దివ్యయానానికి వెళ్ళడానికి వచ్చిన కర్మజీవులు కాదు కాబట్టి వాళ్ళకేమీ అవి ఏమీ పెద్ద ఇబ్బందికరమైన అంశములు కావు అనమాట వాళ్ళు చేయవలసిన పని చేశారు వాళ్ళు ఏ నిమిత్తమై వచ్చారో ఆ కార్యాచరణ ప్రణాళికని పూర్తి చేశారు విశ్వ ప్రణాళికలో వాళ్ళు అందించవలసిన జ్ఞానాన్ని అందించారు మహీపీఠంలో వాళ్ళు చేయవలసిన పనిని చేసి ఇప్పటికీ అశరీర పద్ధతిగా జ్ఞాన ప్రచ జ్ఞాన సహాయం చేస్తూనే ఆశ్రయించినటువంటి సత్శిష్యులకు జ్ఞాన ప్రబోధకంగా ఉండాలి కూడా ఏదైతే ఉందో మనం ఎన్ని మాట్లాడుకుంటున్నామే ఈ మాట్లాడుకునేదంతా కూడా భస్మాసురుడు మృగ్న నాటి కరణిగా ఎరుగు మౌన వ్యాఖ్య అనేటటువంటి లక్షణం అవుతుంది అది దక్షిణామూర్తి విధానం ఈ దక్షిణామూర్తి విధానంలో ఒక లక్షణం ఏమి ఉండగా అంటే పూర్వం పెద్దలందరూ ఏం చేసేవారంటే అవసాన దశ వచ్చేసినప్పుడు అంటే శరీరం రాలి పడిపోయే ముందు పలదికాలం ఈశ్వరీయ మౌనంలో ఉండిపోయేవాడు ఆ ఈశ్వరీయ మౌన స్థితి అందు ఉన్నప్పుడు ఈ భస్మాసరహస్త వ్యవహారం ఎవరుకొక జరుగుతుంది జరిగి సమస్తము లేకుండా పోతాయి తామే లేకుండా అలా లేకుండా పోయి శరీరం రాలిబడిపోతుంది ఇది పద్ధతి అలాగే దేశికేంద్రులైనటువంటి వారు కాలారి సములైనటువంటి వారు వాళ్ళు కూడా ఇవాళకి ఈశ్వర్య మనం ఆల్రెడీ అనుభవం పూర్తయిపోతుంది కాబట్టి దాటినవారు కాబట్టి వాళ్ళకి ఎరుక విడచినవారు కాబట్టి వాళ్ళు బట్టబయలు స్థితి దృఢీకరించబడి అలా ఉన్నవారు కాబట్టి ఎరుక ఉన్నా లేకున్నా వాళ్ళకేమీ పని లేదు కాబట్టి దగ్ధపటలవద్గా ఉన్నవారు కాబట్టి ఉన్నా లేకున్నవారు కాబట్టి లేక ఉన్నవారు కాబట్టి అసలు ఉన్నారో లేరో ఇదమిద్దంగా చెప్పడానికి వీలు లేనివారు కాబట్టి అలాంటి అంటు తెగినటువంటి వారు కాబట్టి సూత్రము తెగినటువంటి వారు కాబట్టి వాళ్ళ యొక్క చివరి కాలం మరొక రీతి ఇలా ఎరుక ఆ కట్ట కడపటికి కాలాన్ని అధిగమించేటటువంటి కాలాతీతం ఈ భస్మాసర హస్తంగా తన మీద తానే చెయ్యి పెట్టుకుని తానే లేకుండా పూర్ణాహుతి ఇట్లా ఈ కదార్థం నరికేళ సలిలము భంగిన్ కరిమ్రింగిన వెలగ పండు సరణిని భస్మాసురుడు మృగిన నాటి కరణిగా ఎరుగు మొదటిదేమో ఆత్మభావాన్ని పొందడానికి రెండవ ఉపమానమేమో బ్రహ్మభావాన్ని పొందడానికి మూడో ఉపమానమేమో బయలుస్థితిని పొందడానికి ఆత్మ బ్రహ్మ బయలు మూడింటిని ఒకే కందార్థంలో ఈమిడిచారు భాగవత ప్రభువు చాలా విశేషమైనటువంటి కందార్థం ఇది ఎరుకోద్భవ మెట్లన్ను ఎరుకెట్లు పోవునన్న కరిమృంగిన వెలగపండు కరణిగా నెరుగు తిరిగి రాని కరణింకోటెరుగు పరిపూర్ణమున్న ఎరుక తా నిరిగితే ఎరుకే మృగను భస్మాసురుడు మృగిన నాటి కరణిగా ఎరుగు తిరిగి రానికరణింకోటి ఈ రీతిగా ఎరుక తనను తానే కోల్పోయేటటువంటి బయలుస్థితి ఎందు నిలకడ చెంది ఉన్నటువంటి మహానుభావులైన దేశకేంద్రుల కృపతో ఆ రీతిగా నిర్ణయమై ఉండవలసినదని ఆశీర్వదిస్తూ హరి ఓ శ్రీగురుభ్యో నమ రిణమదూర్ణమిదం ఓర్ణ ఓణముద్యతేర్ణస్ ఓర్ణమానాయ ఓర్ణమేవా వసిష్య సహనాతు సహనోనక్తు సహ వీర్యం కరవాహై తేజస్సుమస్సు విద్షావై శాంతి శాంతి స్వురు నిజగరు పరమగురు పరమేశిగరు సద్గురు పరబ్రహ్మణే నమీ ఓ శ్రీ గురువ్యో అరే